అని గురువు ఆశీర్వదిస్తాడు ఈ ఆశీర్వదించేటప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అక్కడది అనమాట ఆ వాక్యం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి భువన చూడండి అనేక కోటి బ్రహ్మాండాలను నిమిషంలో సృష్టించగలదు నిమిషంలో లయింపజేయగలదు ఆ స్థితి ఎందు నువ్వు ఉన్మత్తుడు అయి ఉండాలి ఏ బిందు స్థానం నుంచి ఉన్మేష నిమిషోత్పన్నమై అనేక కోటి బ్రహ్మాండములు ప్రతి రెప్పపాటు ఎందు ఉత్పత్తి లయములవుచూ ఉన్నవో అట్టి బిందు స్థానంలో ఉండాలి ఎందుకని ఆ బిందుస్థానం పరమాత్మ స్థానం పరమాత్మను తెలుసుకోవాలంటే అక్కడ ఉండాలి అంతేగాని కింద ఉన్న అవావరణలో ఉండకూడదు త్రిపురాల్లో ఉండకూడదు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట దృష్టిని ఎప్పుడు అక్కడ లక్ష్యం చేయాలి బిందూనాం సర్వదేవతాం ప్రతిష్ఠితం అని పెద్దల వాక్యం శ్రీ నిన్ను బిందు స్థానానికి తీసుకెళ్లి వదిలేస్తుంది విద్యలు రకరకాలు పరావిద్య అపరావిద్య ఇట్లా చాలా స్థాయి భేదాలున్నాయి ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు చాలా జాగ్రత్తగా పరిణమించి ఎప్పటికైనా నువ్వు ఏ స్థానానికి చేరాలి ఏ ఉన్మత్త స్థితిలో ఉండాలి అంటే బిందువులో నుంచి కిందకు దారు ఎప్పుడు సర్వదా సర్వకాలములను నిద్రపోతున్నా సరే బిందు అందందు కంపించుచుండును అంటుంది దృగ్దీక్ష ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు పంతొమ్మిది వందల చెప్పినటువంటి మొదటి ఉపదేశంన్నారు బిందు అందందు కంపించు చూడును ఆయన ఎప్పుడు ఉపదేశాలు చెప్పినా అర్ధరాత్రి పన్నెండర ఒంటి గంటకే చెప్తారు సురీయ సంధ్యకే చెప్తారు మామూలు పగలవు పగలు రాత్రి మధ్యలో చెప్పరు ఆ ఉపదేశం అంటే ఇదేదో ముసిగేసి చెవిలో చెప్పే ఉపదేశం కాదు ఇది ఇట్లా అటావత పని బిందు అందందు బిందు మధ్యంలో ఉన్నటువంటి వాడికి బిందు ఎట్లా కంపిస్తుందో తెలుస్తుంది ఆ కంపించే బిందువుని నిలకడ చెందించగలిగినటువంటి వాడు అచల సిద్ధాంతానికి జన్మరాహిత్యానికి పనికి వస్తాడు చూడండి ఇది దృగ్దీక్ష యొక్క లక్ష్యం ఆ కంపించే బిందువును పట్టగలగాలి ఇది సత్తా అంటే బిందువు శక్తి అందులో శక్తి విస్ఫోటనం జరిగినప్పుడు నవావరణాలు వ్యక్తమైనవి విశ్వం వ్యక్తమైంది సృష్టి వ్యక్తమైంది ఏదన్నా చెప్పుకోయిక అంతా వీళ్ళు మళ్ళీ బిందువులోకి చేరిపోతుంది అలాగే జ్ఞాని అంటే ఎప్పుడు చెప్తామయ్యా అంటే ఈ కంపించే బిందు శక్తి అయితే కంపించకుండా నిలపగలగనైన వాడు ఎవడైతే వాడు జ్ఞాని ఇది జ్ఞానం అంటే ఇప్పుడు జ్ఞానం అంటే ఏం చెప్తున్నారు ఏదో నాలుగు మాటలు నేర్చుకోవడం నాలుగు సూత్రాలు నేర్చుకోవడం నాలుగు శ్లోకాలు నేర్చుకుంటే నువ్వు జ్ఞానివే ఇట్లాభల్ల అందుకని సనాతన ధర్మం ఎటువంటి పటిష్టమైనటువంటి సాంప్రదాయాలను అందించిందయ్యా అంటే మాటకు మాట సరిగా మాట్లాడాల మాటకు మాట సరి బాలరామకృష్ణ గారితో మాట్లాడాలంటే అంత సులభం కాదండి ఒక్క అక్షరం ఒక పొళ్ళు నువ్వు పొరపాటు మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా లక్ష్యాన్ని దాటి మాట్లాడినా సరే మీరు వెళ్ళి రావచ్చు అంతే రెండో మాట లేదు అక్కడ ఒక నువ్వు ఏ అర్ధరాత్రి ఒంటికి గంట కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కళ్ళలో కావచ్చు నిద్రలో కావచ్చు నెలకోవచ్చు ఎప్పుడైనా సరే నువ్వు ఒక్క పొల్లు కూడా ఎక్స్ట్రా మాట్లాడకూడదు అసలు ఒక పొళ్ళు ఎక్స్ట్రా మాట్లాడావంటే నువ్వు పనికిరావు అంట నువ్వు పనికిరావు ఈ మార్గాన్ని విలురావచ్చు అంటారా అంత స్పష్టత అంత నిర్ణయం ఉండాలన్నమాట జ్ఞాన మార్గం అంటే ఇవాళ ఈ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి పైకి చెప్పబోయే మెట్లన్నీ పైకే చెప్తాం కిందకి చెప్పమే ఈ ఇరవయో శ్లోకం తర్వాత చెప్పబోయేవన్నీ పైకి చెప్తాం అంటే బ్రహ్మ నిర్ణయాన్ని పరబ్రహ్మ నిర్ణయాన్ని పరాత్పర నిర్ణయాన్ని మాత్రమే చెప్పి కిందకి వచ్చేటటువంటి పద్ధతిని విడనాడతాం అలా నువ్వు నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే నాతో నడవగలుగుతారు ఈ ఆత్మబోధన చాలా స్థాయిలో చెప్పవచ్చు జీవుడు ఆత్మ మధ్యలో చెప్పచ్చు ఆత్మ బ్రహ్మ మధ్యలో చెప్పచ్చు బ్రహ్మ పరబ్రహ్మ మధ్యలో చెప్పచ్చు పరబ్రహ్మ పరాత్పరం కైవల్య నిర్ణయం దగ్గర కూడా చెప్పచ్చు ఇవే సూత్రాలు ఇవే మాటలు వీటిలో ఉన్నటువంటి అంతరార్థం అనుభవంగా ఎరిగిన వాడికి తెలుస్తుంది అనమాట వాచ్యార్థంగా ఉన్నవాడేమో కేవలం జీవభావానికి ఆత్మభావానికి మధ్యలోనే సమన్వయం చేసుకుంటారు ఇది జాగ్రత్తగా గమనించాలి ఈ భగవద్గీత శ్లోకాలను ప్రస్థానత్రయంలో కేవలం శంకర చేత బోధించబడినటువంటిది భగవద్గీత మిగిలిన వాటిని కూడా దశోపనిషత్తులకు భాష్యం రాశారు అలాగే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు ఆది శంకర్లు శంకర భగవద్పాదులు శంకర భగవద్గీతకు చేసేటప్పుడే చెప్పారు ఏమని ఈ భగవద్గీతని మిగిలిన రెండు చదివిన తర్వాత చదవమన్నారు అంటే అర్థమేంటి దశోపనిషత్తులు చదివి బ్రహ్మసూత్ర భాష్యం చదివి అప్పుడు భగవద్గీత భాష్యం కనుక చదివితే నీకు ఈ భగవద్గీతను ఎక్కడ కన్వయం చేయాలో తెలుస్తుంది అవి చదవలేదు అనుకోండి అవి చదవకుండా భగవద్గీత చదివనుకోండి అప్పుడు ఏదో ఆ అర్జునుడు యుద్ధం చేయటం కోసం తయారు చేశాడు అనుకుని అనుకుంటాడమ్మ కర్మకి సంసిద్ధం చేశాడని ప్రేరేపించాడని యుద్ధానికి ప్రేరేపించాడనేటటువంటి